జ్యేష్ఠరాజన శన్వ్వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా అర్జున ఉచ అయతిపేత లితమానస అయోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి ఈ శ్లోకంతో ఒక కొత్త టాపిక్ే ఆరంభమవుతోంది ధ్యాన యోగంలో భాగమే ఇంతకు ముందు విషయం ఏమంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మానవుడు జీవన్ముక్తుడవ్వాలి అంటే అందుకనే యోగము ఉంటారు ఆ యోగాన్ని మానవుడు పొందాలి అంటే ఉపాయములేవి అని అర్జునుని ప్రశ్న అవసరం ఉపాయాల గురించి ఒక మీమాంస అవసరం ఎందుకంటే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది చంచలమైన మనస్సుతో యోగము సిద్ధించరు మనుషులు మనస్సుకు బానిసలుగా జీవిస్తూ ఉంటారు మనస్సు ఏం చేస్తుందంటే మనిషిని ముప్ప తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది మనస్సు కానీ ఏమనుకుంటారంటే శని చేస్తుంది లేకపోతే నైబర్ చేస్తున్నాడు లేకపోతే ఎవడలో బంధువులు ఎవళ్ళో మనని కష్టపెడుతున్నారు అని అనుకుంటారు కానీ వాస్తవంలో బయటవాడు ఎవడు మిమ్మల్ని కష్టపెట్టలేడు మనల్ని కష్టపెట్టలేడు గ్రహాలు మనం ఏమీ కష్టపెట్టలేము నక్షత్రాలు అసలే కష్టపెట్టలేము మనల్ని మనమే కష్టపెట్టుకుంటాం ఓ ఫిలాసఫర్ ఎవన్నాడంటే నా శత్రువు నాకు దొరికేడు ఇంత దాకా దొరకుండగా ఉండిపోయిన నా శత్రువు నాకు దొరికాడు ఎవరా శత్రువు అంటే నేనే అని ఐ ఫౌండ్ మై ఎనిమీ దట్ ఈస్ మై సెల్ఫ్ అని అంటే సో ఆ విధంగా తనను తానే హింసించుకుంటూ తనను తాను హింసించుకుంటున్నాను అని తెలిస్తే ఆ దోషం నుంచి బయటపడిపోవచ్చు దాంట్లో ఇంక కష్టం అది తెలిస్తే బయటపడిపోవచ్చు కానీ అది తెలీదు తను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ దుఃఖము నాకు హేతువు తెలుసుకోలేక ఆ దుఃఖం అలా కొనసాగుతూ ఉంటుంది తర్వాత మనిషి దుఃఖాన్ని కానీ భయాన్ని కానీ పొందిన సందర్భంలో దాని నుంచి పలాయనము చేసి ప్రయత్నం చేస్తాడు తప్ప దానికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేయడు దాని నుంచి పలాయనం చేసి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఇది ఎలాగ ఉందంటే ఇంట్లో ఏదైనా కొంత కలహం ఉందనుకోండి కాన్ఫ్లిక్ట్ ఘర్షణ ఉందనుకోండి అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఇల్లు విదిలిబెట్టి రోడ్లమ్ముటి తిరుగుతూ ఉంటాడు అది దాన్ని ఏమంటారు పరిష్కారం ఉంటారా పలాయిన ఉంటారు కాబట్టి మనిషి దుఃఖం నుంచి భయం నుంచి పలాయిన అనుసరిస్తాడు తప్పిస్తే దానికి పరిష్కారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి పరిష్కారం ఏమిటి మనస్సును నిగ్రహించటమే పరిష్కారం సో ఇప్పుడు మీకు దుఃఖం కలిగిన భయం కలిగిన సో మోహము అంటే డెల్యూషన్ అది కలిగిన అది ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసునండి సంకల్పం నుంచి పుడుతుంది థాట్ థాట్ బ్రీక్స్ ఫీయర్ ఇప్పుడు ఎలా అయితే మురికి నీళ్ల నుంచి దోమలు అవి పుట్టుకొస్తాయో పుట్టుకొచ్చి అనేక అంటువ్యాధులని ప్రబలి ఇట్లా చేస్తాయో అదేవిధంగా కలుషితమైన మనస్సులోంచి ఆ దుఃఖము శోకము భయము మొదలైనటువంటి హింసను కలిగి హింస పెట్టేటువంటి థాట్స్ సంకల్పాలు పుడుతూ ఉంటాయి సో ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు సర్వాన్ కామాంస్త అని అంటాడు కామనలన్నీ కూడా సంకల్పం నుంచి పుడుతూ ఉంటాయి సో మనిషి జీవితాన్ని గురించి దేవుడి గురించి తన గురించి చాలా చాలా చిత్రమైన విడ్డూరమైన భావాలని కలిగి ఉంటాడు చాలా విడ్డూరమైన భావాలని కలిగి ఉంటాయి ఆ భావాలకి ఒక రేషనల్ థింకింగ్కి ఫిట్టు కావు శాస్త్రానికి ఫిట్ కావు దేనికి ఫిట్ కావు చాలా చిత్రమైన విడ్డూరమైన భావాలు కలిగి ఉంటాయి థ్యాంక్ గార్డ్ బిజినెస్ చేసేప్పుడు అప్పుడు లౌకిక వ్యవహారం చేసేప్పుడు రేషనల్గానే థింక్ చేస్తాడు కొంత నయం లేకపోతే ఆ బిజినెస్ మరీ నీరు గారిపోతుంది బిజినెస్లో రేషనల్గా క్లీన్ గా థింక్ చేస్తాడు కానీ తన స్వరూపం దగ్గరకు వచ్చేపటికి దేవుడి దగ్గరకు వచ్చేపటికి జగత్తు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం దగ్గర మనిషికి ఉన్నటువంటి భావజాలం అంతా కూడా చాలా కల్ అల్ల కల్లోలంగా ఉంటుంది దానివల్ల మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు సో ఈ మనస్సుని మనం వశం చేసుకుంటే గాని ఆ కాలుష్యాన్ని అంతా నివారిస్తే కానీ అంత యోగము లేక జ్ఞానము లభించే ప్రసక్తే లేదు మరి ఆ కాలుష్యాన్ని ఎలా నివారించాలి అంటే చూడపా అభ్యాసము వైరాగ్యము సంయమము అని మూడవ దానిమీద అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి అర్జునుడు వేసిన ప్రశ్న చాలా యుక్తియుక్తంగా ఉంది ఎలాగంటే ఇప్పుడు ఒక ఉన్నాడు అతను ఏవో భోగాలు అనుభవిస్తున్నాడు భోగాలు లౌకిక భో జనరల్ జనరల్గా జనులు భోగపరాయణులుగా ఉంటారు ఏవో భోగాలు అనుభవిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఆ భోగాలు అనుభవిస్తే ఏదో మాకు నెత్తి మీద ఏదో వచ్చి పడిపోతుంది మేము గొప్ప అలా అనుకోరు వాళ్ళు ఉనికి భోగాల మీద వాసన ఉంటుంది ఆకర్షణ ఉంటుంది వాటిని అనుభవిస్తూ ఉంటారు అటువంటి వాడిని ఒక పట్టుకుని నీ భోగాలన్నీ వినిగిపెట్టేస్తే నీకేమో జ్ఞానం వచ్చేస్తుండే నీకు యోగం సిద్ధించేస్తుంది నీకు దేవుడు కనబడిపోతాడు నీకేమో నీకోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి నీకు అంతా మనశ్శాంతి తప్పించే ఉండదు అని మనం చెప్పామనుకోండి వాడు మన మాట నమ్మి ఆ భోగాలన్నీ విదిలిపెట్టుకుని ఈ యోగమనో ఏదో ప్రాణాయామనో ధ్యానమనో ఏదో అందాబాబా గారిని చెప్పినట్టుగా ఆసనాలనో తెల్లవారుసలు పడుకుని రాత్రి పన్నెండు గంటల దాకా భోగాలు అనుభవించి పొద్దున ఎనిమిది దాకా పడుకునేవాడు అలా వాడికి అది కన్వీనియంట్గా ఉండేది ఇప్పుడేమో రాత్రి తొమ్మిది అయ్యేపటికి అన్ని భోగాలు కట్టి పెట్టేసి పడుకుని ద్రపోయి నాలుగు గంటలు మేచి జపము తపస్సు ఇవన్నీ చేసేస్తున్నాడు ఇలా చేస్తుండగా కొంతకాలం అయిన తర్వాత ఏవి మనకి ఏం దొరికింది రాని చూసుకుంటే వాడికి ఎటువంటి అనుభవం కలుగుతుందంటే ఇదేదో యోగం వచ్చేస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది దేవుడు దయ్యం వచ్చేస్తాయని వేహిరాలేదు అంతకుముందు చక్కగా ఉల్లాసంగా అనుభవించి భోగాలన్నీ చేయిజారిపోయి ఇది ఎక్కడ ప్రారంభం దీన్ని ఉభయభ్రష్టత్వము అంటారు అలా అయిపోతే ఏం చేయాలి అని అడుగుతున్నాడు అర్జునుడు అదే ఆ ప్రశ్న ఇక్కడ మూడు శ్లోకాలున్నాయి మూడు శ్లోకాల యొక్క తాత్పర్యం అది ఎందుకంటే ఇప్పుడు మీరు నా క్లాస్ మీద అటెండ్ అయితే నేను ఏం చెప్తాను కామ్యకర్మలు ముట్టుకోద్దు అని చెప్తాను ఏమండి కామ్య ఇప్పుడు గృహస్థిగా ఉండి కామ్యకర్మలు చేసుకున్నాడు అనుకోండి కర్మనికి కర్మకి ఫలం ఉంటుంది కర్మ విల్ హ్యావ్ ఫలం దట్ ఈస్ ది రూల్ కర్మ చేస్తే ఫలం ఉంటుంది ఎందుకని న్యూటన్స్ థర్డ్లో కూడా అదే ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంది కదా కాబట్టి కర్మ ఎప్పుడైతే చేస్తారో ఫలం ఉంటుంది ఇప్పుడు గృహస్థులు ఉన్నారనుకోండి మాకేమో సంతానం కావాలి ఏదో పూజలోవి చేసుకుంటారు సంతానాన్ని పొందుతారు మాకు ధనం కావాలి ప్రమోషన్లో అవి కావాలి ఏదో యజ్ఞాలు యాగాలు సుదర్శన యాగమో లేకపోతే స్త్రీ యాగమో ఏదో చేసుకుంటారు సంపాధనాన్ని సంపాదించుకుంటారు మాకు రాజకీయ అధికారం కావాలి అంటే కార్తవీర్యార్జును పూజ చేస్తే రాజకీయ అధికారం వస్తుంది సో కార్తవీర్యార్జును సహస్రబాహు ఆయన్ని పూజ చేసి రాజకీయ అధికారాన్ని సంపాదించుకుంటారు ఏదో ఇలా చేసుకుంటూ ఉంటారు నేను వచ్చి ఏం చెప్పాను కామ్యకర్మలన్నీ కట్ కామ్యకర్మలన్నీ కట్ చేసేస్తే ఏమవుతుందండి అంతఃకరణ శుద్ధి అంత ఎవరైనా మైకు పెడితే బాగుంటుందండి మైక్ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు మైక్ అక్కర్లేదన్నాం కానీ ఉన్నప్పుడు కూడా అక్కర్లేదని అనలేదు కనుక చూద్దాం దానికి ముందు సీతాగ వస్తున్నారు మ్యాస్టార్ వస్తున్నారు సో కామ్యకర్మలు వద్దని అన్నాము కామ్యకర్మలు వద్దంటే ఏమైంది వీడికి డబ్బు సంపాదించబు ఎక్కువగా వచ్చే కర్మలు మానేశాడు భోగాలు ఎక్కువగా వచ్చే కర్మలు మానేశాడు స్వర్గం పరలోకానికి సంబంధించిన కర్మలు ఉన్నాయి స్వర్గం చాలా బేకారు అలా స్వర్గానికి వెళ్లి పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ కింద పడిపోవడమే కదా అని చేత స్వర్గానికి పొందించే జ్యోతిష్ఠోమో మొదలైన కర్మలన్నీ వేస్ట్ అని చెప్పేశాము అది కూడా గట్టిగా చెప్పేశాము అవి మానేశాడు మానేసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని కామ్య ధర్మం మానేశాను నువ్వేమో ధ్యానం చెయ్యి శ్రవణ మను ధిధ్యాసనాలు చెయ్యి ఓకే మొదలెట్టాడు శ్రవణ మన దిధ్యాసనాలు చేస్తున్నాడు ఏమీ అవ్వటం లేదు ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు ఏమీ లేదు ఈ లోపల పోనీ ఇంకా ఫర్దర్గా ట్రై చేద్దామంటే ఈ లోపల ప్రాణమైపోయింది ఇప్పుడు ఏమైంది వాడు కనుక ఈ ఈ ఉపన్యాసం వినకుండగా కామ్యకర్మలు చేసుకుని ఉన్నట్లయితే ఇహలోక భోగాలన్నీ పొందేవాడు స్వర్గ లోకానికి జ్యోతిష్కామం లేకపోతే పుణ్యాలు అదే తీర్థయాత్రలు గోదానాలు ఇవేవి చేసుకుని ఉన్నట్లయితే అత స్వర్గాన్ని పొందేవాడు ఇప్పుడు అవన్నీ వదులుకున్నాడు ఇటు యోగాన్ని పొందలేకపోయాడు ఇది మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం దొరకలేదు కర్మ మార్గం ఎగిరి తక్క ఏదో ఉపాసన చేస్తున్నాడు ఇవి ఏ ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ ఫలం లభిస్తుంది ఇక ఆ దేవతను బట్టి ఉంటుంది సో శీతలాదేవిని ఉపాసన చేస్తే ఓ ఫలం దుర్గాదేవిని ఉపాసన చేస్తే మరో ఫలం అగ్నిహోత్రుని ఉపాసన చేస్తే ఇంకో ఫలం సో ఈ విధంగా ఏ ఫ చేస్తే ఆ ఫలాలు వస్తాయి ఇప్పుడు మనమేం చెప్పాం ఉపాసన అంటే ఈ ద్వైతం ఇదంతా కూడా అసత్యం మిథ్య కాబట్టి దేవత వేరు నేను వేరు అనేది లేదు సోహం భావేనా అని ఇలా మొదలుపెట్టేప్పటికీ ఆ ఉపాసనని వదిలిపెట్టేసాడు ఆ ఉపాసనా ఫలాలను నేను త్యాగం చేశాడు ఈ సోహం సోహం అన్నమే గానీ ఏమీ కాలేదు దాంతో సోహము అవలేదు అటు ఉపాసనా ఫలము దొక్కలేదు ఇలా మధ్యలో గాల్లో వెళ్ళాడుతున్నాడు త్రిశంక స్వర్గంలో ఏమిటయా ఇది అని అడుగుతున్నాడు అర్జును అర్థమైందంటే కృష్ణ స్వరూపం అర్థమైంది కదా भाष्य त्रोगाभ्यासांगीकरणनाक प्राप्ति निमित्ता कर्मा सन्स्ता सो भाष्यकार बिल्जेस अवतार तत्र अं अल्लू अंत योग संपाद अभ्यासों తర్వాత వైరాగ్యము సంయమము ఆ మూడు ఉండాలి ఉపాయాలు మూడు ఉండాలి ఏం ఉపాయాలు అండి బాబు అదేమంత తేలిక చెప్పడానికి సరిపడింది కానీ అవి ఆచరణలో పెట్టడం దగ్గరకు వచ్చేప్పటికీ అది ఏమంత సరళంగా ఏమి ఉండదు సో ఆచరణలోకి వచ్చేప్పటికీ అది చాలా కష్టం సరిపడదు యా బిగించ ఆచరణలోకి వచ్చేప్పటికీ అంత సరళం కాదు అభ్యాసం యోగాభ్యాసం ధ్యానాభ్యాసం చేయాలి శ్రవణమరణ నిజుధ్యాసనాలు చేయాలంటే మీరు సినిమాలు మానేయాలి పిక్నిక్లు మానేయాలి హనీమూన్లు మానేయాలి ఇవన్నీ మానేయాలి ఈ సోషల్ గ్యాదరింగ్స్ మానేయాలి పార్టీలు మానేయాలి ఇవన్నీ మానేయాలి బాగుండే సో మానేసుకుని దీంట్లో నిద్యధ్యాసనాలు ఇవి చేస్తున్నారు తర్వాత కామ్యకర్మలు మానేయాలి తీర్థయాత్ర చేస్తామండి పుణ్యావస్తున్న ఆత్మతీర్థం ఇదం తీర్థం అనేసరి అక్కడ తీర్థయాత్రను మానేస్తాం దానాలు మానేయాలంటే దానం ఇవ్వడానికి నీది ఏదీ కాదుగా కాబట్టి దానం చేయలేదు నాది ఉంటేగా దానం చేయడానికి సర్వము ఈశ్వరుడిదే కదా మమ అనేది ఏం లేదు కదా నిర్మమో నిరహంకార ఇవ్వడానికి ఏది నాది కాదు ఇవ్వడానికి కర్తను కూడా నేను కాను సో అది మానేశాడు అన్నీ మానేస్తే ఏమైపోయింది అక్కడికి ఇహలోక పరలోకములను పొందే కర్మల్ని పక్కన పెట్టినట్టయి ఇహలోక పరలోక ప్రాప్తి నిమిత్తాన్ని కర్మాని సన్యాస్తాన్ని యోగాభ్యాసాన్ని పట్టుకున్నాడు ఈ మూడు పట్టుకున్నాడు అభ్యాసము వైరాగ్యము సంయమము వీటిని పట్టుకోవడం వీటిని ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడు అవి జారిపోతాయి కొన్ని ఇవి అవి పట్టేసుకున్నావు అంటే తూర్పు దిక్కు వెళ్తే పశ్చిమ దిక్కు జారిపోయింది పశ్చిమ దిక్కు వెళ్తే తూర్పు దిక్కు జారిపోయింది అలాగనమాట సో ఇవన్నీ జారిపోయాయి పోనీ ఆ యోగం సిద్ధించేస్తే పర్వాలేదు కానీ యోగము సిద్ధించలేదు ఇప్పుడు వాడు ఎంఎస్సిలో అవుతున్నాడు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయింది ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఎంఎస్సి పూర్తి చేసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా వాడు కంగారు పడిపోయి ప్రేమ అని చెప్పేసి హడావిడి చేసేసి ఎంఎస్సి పూర్తి అవకుండాగానే ఈ ఎంఎస్సిలో ఇదంతా వ్యర్థం ప్రేమ ప్రేమ సామ్రాజ్యం అది అత్యద్భుతం అని ఆ ప్రేమను మించిన శక్తి కానీ ప్రేమను మించిన మధు మాధుర్యం కానీ సంపద కానీ ఈ సృష్టి మొత్తం మీద ఎవరికి లేదు అసలు అని ఇలాగంటే పెద్ద డైలాగులు అన్ని చెప్పేసి ఈ చదువు మానేసి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న నా వారు నెల రోజుల నుంచి దెబ్బలాడుకుంటూ కూర్చున్నారు వీళ్ళు ఇప్పుడు ఏమైంది వాడికి అప్పుడు వాడు ఏమనుకుంటాడు అయ్యో ఈ ప్రేమ నన్ను అని చదువు మానేశాను అటు చదువు చెడిపోయా ఇటు ప్రేమ నన్ను ఉద్ధరించలేదు నేను ఉభయభ్రష్టు అయిపోయాను బాబోయ్ అని అనుకుంటాడా అనుకోడా నా ఘర్కాన ఘాట్ కాన్నట్టు అయిపోయింది చూడండి ఉభయ భ్రష్ట సో కామ్యకర్మాలనే ఎప్పుడైతే త్యాగం చేసేసారో యువలోక ఫలాలు లేవు పరలోక ఫలాలు లేవు యోగాభ్యాసం పట్టు కూర్చున్నాడు యోగ సిద్ధి మోక్ష సాధనం సమ్య దర్శనం నా ప్రాప్తం యోగానికి ఫలము ఏదో గాల్లో ఎగరడమో నీళ్ళలో నడవడమో అదేమీ కాదు యోగానికి ఫలం అయితే మీ మనస్సులో ఏముందో నాకు తెలిసిపోవడమో అదేమీ కాదు యోగానికి ఫలం అలాగంటే ఏమిటో నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నాకే ఆశ్చర్యమనిపిస్తూ ఉంటుంది లోకంలో అలాగంటే వ్యామోహం అలా ప్రచారంలో ఉంటుంది పెద్ద వ్యామోహం చదువుకున్నవాడు కూడా డబ్బు దగ్గరకు వస్తే చాలా తెలివితేటలు ఉంటాయి లోక వ్యవహారంలోకి వస్తే చాలా తెలివితేటలు ఉంటాయి దీని దగ్గరకు వచ్చేప్పటికీ మూర్ఖుడు అయిపోతాడు ఆ రేషనల్ థింకింగ్ లేకుండా తయారవుతాడు రేషనల్ థింకింగ్ ఉండద్దండి సో వాడేవాడో గాలు ఎదుగుతాడంటే నమ్మేసి వాడు వెనకాల పరిగెత్తాడు ఏమైనా అర్థం ఉండదండి సో అవి ఏమీ యోగం కాదు యోగము అంటే మూడు అభ్యాసము వైరాగ్యము సంయమము ఆ యోగం సిద్ధించాలి అంటే ఏంటి అభ్యాసంలో ఒక నిష్ఠ ఉండాలి వైరాగ్యం దృఢంగా ఉండాలి వైరాగ్యం అనేది అది స్వరూపంలో భాగం అయిపోవాలి న్యాచురల్ అండ్ స్పాంటేనియస్ అయిపోవాలి వైరాగ్యం అంతేగాని ఎప్పటికీ వైరాగ్యం ఎత్తిమీద ఫోర్స్గా బలవంతంగా ఫోర్స్ చేసినట్టుగా ఉండకూడదు సో అది సహజంగా ఆ వైరాగ్యం వచ్చేసేయాలి తర్వాత సంయమము ఇంద్రియ నిగ్రహం కూడా చాలా స్పాంటేనియస్గా నేను ఇంద్రియాలని నిగ్రహిస్తున్నాను అని వాడు అనుకోని విధంగా అంత సహజం అయిపోవాలి అటువంటి నిష్ఠ లభించాలి అది యోగము ఆ నిష్ట లభిస్తే దాంతోపాటుగా శ్రవణ మననాథులను చేస్తూ ఉన్నట్లయితే ఏమిటవుతుంది సమ్యగ్ దర్శనం ఇదికి సమ్యక్ దర్శనము లభిస్తుంది సమ్యగ్ దర్శనం అంటే ఏమిటి సో ఎలాగంటే ఇంతకుముందు కొన్ని శ్లోకాల్లో మనం చూసాం సో ఆత్మౌపమ్యము అన్నది ఒకటి సమ్యక్దర్శనం యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచయీ పశ్యతి తస్యాహం నణశ్యామి సచ మే నతి అది సమ్యక్ దర్శనానికి చక్కని దృష్టాంతం పత్రే పత్రే వాసుదేవ ప్రతి ఆకునందు కూడా ప్రతి పత్రమునందు వాసుదేవుడే ఉన్నాడు ఆ పత్రాన్ని పీకి వేరే ఎక్కడో ఉన్న వాసుదేవుడి నెత్తిమీపెట్టి ఇదిగో వాసుదేవుడి మీ పెట్టాను అలా కాదు పత్రే పత్రే వాసుదేవ సో యోమాం పశ్యతి అది సమ్యక్ దర్శనం ఆ సమ్యగ్ దర్శనాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవా అను పశ్యతి సో ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ సో దాంట్లో రెండు రెండు స్టెప్స్ టూ స్టెప్ రియలైజేషన్ ఐ ఆమ్ ఎగ్జిస్టెన్స్ నేను దేహము కాదు నేను చెన్మయసత్ అండ్ దెన్ ఈ జగత్తు ఈ బ్రహ్మాండమేమిటి అది కూడా చెన్మయసే జగత్ అంటే జ్ఞానానికే జగత్ పేరు సినిమా అంటే ఏమిటండి కాంతికే సినిమా అనిపేరు ప్రకాశానికే సినిమా అని పేరు సో సినిమాలో మీకు ఎంత విస్తృత ప్రపంచం మీకు ప్రతీతి కలిగినా ప్రతీతి అంటే కనబడ్డాం కూడా కాంతి యొక్క వివర్తము తప్ప మరేది కాదు అలాగే మీరు జగత్ అని ఏదైతే అంటున్నారో అది ఆ చెన్మయసత్తు యొక్క వివర్తము తప్ప మరేమీ కాదు కాబట్టి జగత్తంతా కూడా చెన్మయసత్తే అయితే ఇప్పుడు ఎన్ని చెన్మయసత్తులు వచ్చాయి నేను దేహాదులు కాదు నేను చిన్మయసత్తే జగత్ అంటే ఈ మట్టి మశానం కాదు జగత్ అంటే కూడా చెన్మయసత్తే చన్మయసత్తికే జగత్ అని పేరు ఎప్పుడైతే వాడికి ఆ వివేకం కలిగిందో అప్పుడు ఈ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆ ఎగ్జిస్టెన్స్ అవి భిన్నంగా ఉండవు నేను దేహం అనుకోబట్టి మెటీరియల్ బాడీ అనుకోబట్టి మెటీరియల్ వరల్డ్ అని వరల్డ్ ఈజ్ మెటీరియల్ అని ఆ మెటీరియల్ వరల్డ్ కంటే భిన్నంగా నేనున్నాను అనే అజ్ఞానంలో వీడు బతుకుతూ ఉంటాడు నేను దేహము కాదు నేను చెన్మయ సద్రూపుడను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడికి జగత్తు మెటీరియల్ వరల్డ్ లా కనపడదు అది కూడా చెన్మయ సద్రూపంగానే భాషిస్తుంది అండ్ ఆల్సో నేను ఏ చిన్మయస్సతో అదే జగత్తు జగత్తు ఏ చిన్మయస్సుతో అదే నేను అంటే డివిషన్ భాషించదు దేహము యొక్క స్థాయిలోనే మీకు డివిషన్ భాషిస్తుంది మీరు దేహేంద్రియమల సంఘాతానికి అతీతమైన చిన్మయ సద్రూపంగా ఉన్నప్పుడు మీకు అసలు డివిషనే ఉండదు డివిజన్ ఎప్పుడైతే లేదో కామక్రోధాదు కానీ భయానికి కానీ అసలు తావే మనిషి జీవన్ముక్తుడుగా ఉండిపోతాడు జీవించి ఉండగానే మోక్షాన్ని పొంది ఈశ్వరుడైపోయి ఉంటాడు కృషి వాళ్ళకి ఆ దేహం అదే అలా కనపడ్డా ఆయన స్వరూపంలో బంధమే ఉండదు టోటల్ ఫ్రీడమ్ ఆ జీవన్ముక్త అవస్థలో ఉంటాడు అది యోగం అది జ్ఞానము అది సమ్యక్ దర్శనము అదే మోక్షము అది ఈ అభ్యాసము వైరాగ్యము సంయమము అది వీడికి దొరకలేదు నా ప్రాప్తం అది దొరికేస్తే వాళ్ళ మనం కర్మలను వదిలిపెట్టేసాం వెరీ గుడ్ బార్గెయిన్ వెరీ గుడ్ బార్గెయిన్ అంట అది వీడికి దొరకలేదు అది అది ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది కామ్య కర్మలు వాటి యొక్క ఫలములు దే నథింగ్ మనం ఏది వదిలిపెట్టినట్టే కాదు దొరకాల్సిందేదో మనకి దొరికేసింది అలా ఉంటుంది కాబట్టి వారికి అది దొరకలేదు ఇది యోగి యోగ మార్గా మరణకాలే చలితీ క్షయ నాశమాశంక్య అర్జున ఉచ ఈ లోపల కాలము ఆగదు కాలము యొక్క వేగము చాలా కరాల రంహస భాగవతంలో వర్ణించారు కాలము యొక్క వేగ అండి అవ్యక్త రంహస అని ఒక చోట కరాళ రంహస అని ఇంకో అంటే కాలము యొక్క వేగము మనకి తెలియకుండా తెలీదు మనం అనుకుంటాం కాలం నడుస్తుంది ఇంకా నెల రోజులు ఉంది ప్రయాణం అనుకుంటాం నెల రోజులు అంటే అలాగా క్షణాల్లో అయిపోతుంది ఇంకా రేపు చూసుకోవచ్చు అనుకుంటాం రేపు ఎంతసేపట్లో వస్తుంది సో డయామిన్ ఫార్టీస్ అనుకుంటే డయామిన్ ఫార్టీస్ ఇంకా ఏమి కంగారు లేదని కొన్ని లోపల ఫిఫ్టీస్లో పడతాడు ఇటు చూసినపల సిక్స్టీస్లో వస్తాడు సో కాలము యొక్క వేగము తెలియకుండా కాలం వెళ్ళిపోతూ ఒకటి రెండవది కాలం యొక్క వేగాన్ని పరికిస్తే భయం వేస్తుంది అమ్మ బాబా ఇంత వేగంగా ఈ కాలం వెళ్ళిపోతోంది అని భయం వేస్తుంది కాబట్టి ఆ కాలము ముందుకు వెళ్ళిపోతుంది వీడేమో కామ్యకర్మలో అవి చేసి పెట్టుకుని పుణ్యం మూటకట్టు కూర్చుంటే ఎంతో బాగుండేది పుణ్యాన్ని మూట కట్టుకోలేదు సో ఈ యోగం అని ఏదో పట్టుకున్నాడు ఓ ఏమో తీర్థ తీర్థయాత్ర చేద్దాం అంటే తీర్థయాత్ర ఏం ధ్యానంలో ఉందని ఇంటి కూర్చున్నాడు ఏమో యజ్ఞం చేద్దాండా అంటే యజ్ఞాన్ని ఏముందండి ఆత్మయజ్ఞమే యజ్ఞమని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు భగవద్గీత ధ్యానము తప్పించేం లేదు ఓ పుణ్యం లేదు గోదానం లేదు మరొకటి లేదు మరొకటి లేదు అవన్నీ వదులుకున్నాడు ఇదేమో పట్టుకున్నట్టు కాదు వచ్చినట్టు కాదు పోనట్టు కాదు ఇది ఎప్పటికీ దీనికి తెవలడం అంటూ ఏం లేదు ఈ లోపల అయిపోయింది అంటే దేహం అయిపోయింది దేహ త్యాగం అయిపోయింది యోగ మార్గా చలిత చిత్త మరణం వచ్చేసింది మరణం వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుస్తుంది వాడికి నేను మరణించబోతున్నాను అని తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మరణము సన్నిహితం అవుతుందో అప్పుడు వాడి చిత్తము చాలా భయంకరమైన చలనానికి గురవుతుంది అప్పుడు అనుకుంటాడు ఈయన మాటలు పట్టుకుని మనమేమో ఇప్పుడు మరణించబోతున్నాము మనమేమో అగ్నిష్టోమం చేసి లేదు అగ్నిశోమం చేయలేదు చేసి ఉంటే కనుక స్వర్గానికి మనకు తలుపులు తెరిచి ఉండేది ఇప్పుడేమో స్వర్గం తలుపులు మూసేస్తారు మనం అగ్నిష్టోమం చేస్తే కదా దేవతలు కూడా ఉంటారు నీకు మోక్షం కావాలి కదా మళ్ళీ నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చే ఒప్ప వాళ్ళు కూడా దగ్గరికి రానివ్వరు సో మనకి స్వర్గలోకము లభించదు తర్వాత భోగాలు ఏమీ దొరకలేదు పోతికంతా కూడా ఈ ధ్యానం అంటూ ముక్కు పే ఓ ముక్కును ఒక్కడో ఇంకో ముక్కుతో గాలి పేచడం ఇలాగే గడిచిపోయింది ఇప్పుడు శుభ్రంగా తిన్నది లేదు శుభ్రంగా పడుకున్నది లేదు ఏమీ లేదు ఇటు పోనీ దొరికింది ఏమైనా ఉంటే ఇది దొరకలేదు అయ్యో నా జీవితం వ్యర్థమైపోయింది నేను చచ్చిపోతున్నాను నాకు స్వర్గాన్ని కూడా నేను రెడీ చేసుకోలేకపోయాను స్వర్గం ఏముంది అలా వెళ్ళి ఇలా రావడం కాదని అలా నిరసించడంతో రోజులు గడిచిపోయాయి తప్పిస్తే పోనీ అలా వెళ్ళి ఇలా వెళ్ళేది స్వర్గానికి కదా మరోచోటకి మరోచోటకి కాదు కదా కొద్ది రోజులైనా ఉంటాం కదా ఆ మాత్రం దాన్ని చేసుకుంటే నష్టమే వచ్చింది ఈ తెలివితేటలు ఓపి ఉండగా రాలేదు ఇప్పుడు చావుకు సిద్ధంగా ఉన్నాను అని వాడి చిత్తమంతా కూడా చాలా దుఃఖానికి గురవుతుంది కదా ఆ మనిషి ఉభయభ్రష్టుడైన ఆ మనిషి యొక్క మనస్థితిని మానసిక స్థితిని ఊహించుకుని ఆశంక్య అర్జునవ్వాచ అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రశ్నను చూసి నెక్స్ట్ క్లాసుకి తప్పకుండా రండి ప్రశ్న క్లాసుకు వచ్చి సమాధానం క్లాసుకి రాకపోతే మీకు కలిగే సంస్కారాలన్నీ తప్పుగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్న మాటలు అన్నీ కరెక్ట్ అనుకున్నాను ఇవన్నీ ప్రశ్నలో భాగం పూర్వపక్షం అనమాట అయ్యే తీ అయితే ఇక్కడ ఒక ప్రశ్న అసలు వీడు యోగ మార్గాన్ని స్వీకరించిన తర్వాత దాంట్లో వీడు సాఫల్యాన్ని చెందలేదు కదా అది కదా ఇప్పుడు చర్చ ఎందుకు చెందలేదంటారు అంటే వీడి ప్రయత్నం చాలలేదు ఆ మాట ముందు పెట్టాలి ఆ వ్యతిహి కొని శ్రద్ధ ఉంది శ్రద్ధయోపేత శ్రద్ధ లేకపోతే వాడు అసలు దీంట్లోకి రానేరాడు ఆ కామ్యకర్మలో అవి చేసుకుంటూ కూర్చుంటాడు దీంట్లోకి రానేరాడు చాలా మంది అలా ఉంటారు వాళ్ళు మొదటి క్లాస్కి వస్తారు గీతా క్లాస్కి ఎప్పుడైతే గీతా క్లాస్లో కామనలు వద్దు భయాలొద్దు అని చెప్పామో ఇది ఎక్కడ పాఠం ఉండే అని వాళ్ళు ఇంక మళ్ళీ రాను ఈ కోరికలు తీర్చేసే తాయెత్తు నా దగ్గర ఉందంటే టగ టగటాక వాడు వాడి బావ మరికి ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు మొన్నాడు తాయెత్తులన్నీ బేకారంటే వాడు ఇంకో తాయెత్తు దగ్గరికి పోతాడు వీడి దగ్గర మనకు తాయెత్తులు దొరకవు మనుషులకి తాయిలాలు తాయెత్తులు కావాలి ఎవడు తాయిలం పెడితే వాడి దగ్గరికి పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఎవడు తాయెత్తులు ఇస్తే వాడి దగ్గరికి పెద్దలందరూ వెళ్ళిపోతూ ఉంటారు పీపుల్ ఆర్ లైక్ దాట్ సో వీడు పాపం అలా కాకుండా వచ్చాడు ఎందుకు వచ్చాడు శ్రద్ధయోపేత వీడికి ఈ శాస్త్రం మీద ఒక శ్రద్ధ కలిగింది ఏదో మహాపుణ్యం చేస్తున్నాడు అంచేతన శ్రద్ధ కలిగింది శ్రద్ధ కలిగి వచ్చాడు వచ్చి మొదలు పెట్టాడు శ్రవణ మనలని విధ్యాసనాలు మొదలుపెట్టాడు కానీ మనుషులు ఎలా ఉంటారంటే వానాకాలపు చదువులని ఓ పూట చదువుతాడు ఇంకో పూట పాడిపోతాడు సో రెండు అడుగులు ముందుకేస్తాడు నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు మా చిన్నప్పుడు ప్రశ్న అడిగారు ఎవరు అడిగారంటే ఒక కప్పు ఉంది నూతిలో హై స్కూల్లో పిల్లలం మాకు అస్సలు వివేకం ఉండేది కదా శుద్ధ ఊర్ఖుల్లో ఉండేవాళ్ళు హై స్కూల్లో ఎందుకంటే పల్లెటూరు రిమోట్ ప్లేసు నాగరికత ఏమీ తెలియదు వైదిక కుటుంబాల్లో పుట్టాము ఏదో చల్లన్న తిన హై స్కూల్కి వెళ్ళవే తప్ప ఏ ఏమీ తెలియదు అన్నమాట సో మా స్టార్ ఎవరు అడిగారంటే నూతిలో కప్పు ఉంది అది పైకి రావాలి నూతి పైకి పది అడుగులు అది ఒక పైకి దెంతినప్పుడు రెండు అడుగులు గెంతుంది కానీ గెంతిన వెంటనే జారిపోతూ ఉంటుంది రెండు ఉన్నారో జారిపోతుంది అండి ఎన్ని గెంతుల్లో పైకి వస్తుంది అని అడిగేవాళ్ళు అని అడిగితే మేము రెండో కాయతో తీసుకుని పిచ్చేవాళ్ళు అలాగే క్యాలకులేషన్ ఏటో లెక్కలు ఏదో కౌంట్ చేసేవాళ్ళు పది కదా గెంతేస్తే రెండు రెండు వచ్చి ఒక గంత వేసింది రెండు వచ్చింది మళ్ళీ రెండు నుండి జారిపోయింది మళ్ళీ ఇంకో గెంత వేసింది ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది అని ఇలా క్యాల్కులేషన్స్ చేస్తూ ఉండి వెళ్ళాం దానికి సమాధానం ఏంటండి ఎక్కడికే వెళ్ళదు అక్కడే ఉండదు మనం అలా మన వేదాంతం అలా ఉంటుంది ఎక్కడ వేసిన గోంగళి అక్కడ ఈ గోంగళి గోంగళి సో అది ఎక్కడికి కదలదు అలా ముద్దలా పడి ఉంటుంది గంగళి అంటే తమో గుణ లక్షణం ఆ తమో గుణం అంటే అది ఇంకెక్కడికి కదుది అక్కడే ఉంటుంది నో ప్రోగ్రెస్ వేసిన చోటే ఉంటుంది సో శ్ర ఉంది శ్రద్ధ ఉంది క్లాసుకొస్తాడు తలకాయ ఊపుతాడు భక్తిగా పళ్ళు తీసుకొచ్చిస్తాడు దక్షిణిస్తాడు ఏదైనా చేతనైన సేవ కూడా చేస్తాడు అన్ని శుశ్రూషలు కూడా చేస్తాడు కానీ చదువు మాత్రం ఏమీ రాదు అంతే అది శ్రద్ధయోపేత అయతి ఎందుకు రోజు చదువు అంటే ఈ చాకరీ చేయటానికి శుశ్రూష చేయటానికి ఫలహా ఫలాలు తీసుకొచ్చేవటానికి దక్షిణలు ఇవ్వటానికి ఉన్న శ్రద్ధ ఆ ఉత్సాహం ధ్యానంలో ఉండదు కొంతమంది అలా ఉంటారు ఈ స్పిరిచువల్ ఫీల్డ్లో మీకు అనేక రకాల విడ్డూరు విచిత్ర వ్యక్తులు అందరూ తారసిల్తారు కొంత అంటే ఆశ్రమాల్లో ఉంటూ ఉంటే కగులుతారు కొంతమంది ఉంటారు ఆ స్వామీజీ పర్సనాలిటీకి సేవ చేస్తారు తప్ప చదువు ఏమీ నేర్చుకోవాలి ఇంకో కొంతమంది ఉంటారు వీడి పర్సనాలిటీ సేవ మనం పెట్టుకోకుండా వీడి దగ్గర చదువు మనకు ఎలా దొరుకుతుందని వాడు చూస్తూ ఉంటారు ఆ చదువు శిష్యులు కాదు రకరకాలుంటారు వీడి పాపం శ్రద్ధయోపేత మూల్డ్ శ్రద్ధ ఉంది కానీ చదువు సున్నా ఆ ప్రయత్నం ఏం చేయడం యోగా అది వాడికి దొరకదు అయతి శ్రద్ధయోపే ప్రేత దాంతో ఏమైపోతుంది యోగా చలిత మానస ధ్యానం చేయడానికి కూర్చుంటే మనస్సు నిలబడదు ఈలోపల మృత్యు వచ్చేసింది మృత్యు సమయంలో నారాయణుణ్ణి స్మరిస్తే లేకపోతే మృత్యు సమయంలో ఓంకార ధ్యానం చేస్తే వాడికి మోక్షం వస్తుందని ఉంది అప్పుడు కూడా నిలబడదు వీడికి కానీ అప్పుడైనా ఇంతకాలం ఏదో యోగం అని శ్రవణమని మనడమని ఏదో వెళ్ళలేడు కదా పోనీ మృత్యు సమయంలోనైనా ఆత్మనిష్ఠుడిగా ఉంటాడా అంటే అది ఉండదు అని వీడు అర్జునుడు బిల్డప్ చేస్తున్నాడు ఒక కేసులో ఒకటి ఒక కేసు స్టడీ లాగా బిల్డప్ చేస్తున్నాడు అలా ఉంటుందో అందరికీ మీరు అనుకోద్దు మిమ్మల్ని మీరు ఆ కేసులో పెట్టుకోద్దు అది సందేహానికి సంబంధించింది సో వీడి మనస్సు నిలబడదు యోగా చలిత మానస అంటే భాష్యకారులు ఏమంటారు చూడండి అయతిహీ అప్రయత్నవాన్ యోగ మార్గే అది ఆ ప్రశ్న అది ఆ పదానికి అర్థం అది యోగ మార్గం నందు వీడి ప్రయత్నం చాల లేదు ఇప్పుడు ఇప్పుడు ఈత వెళ్ళాలి అవతల వెళ్ళాలి కాలవ ఈత కొట్టి వెళ్ళాలి మొదలుపెట్టి సగం ఈత కొట్టిన తర్వాత ఇంకా నాకు ఓపిక లేదంటే ఎక్కడ కుట్టుతుందండి ఎప్పుడు కూడా సగం ఈత కొట్టి వెనక్కి రాకూడదు సగంలో ఒక వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళిపోవడం సగం ఏతట్టి వెనక్కి వస్తే నాకు ఓపిక లేదంటే వాడు వెనక్కి రాలేడు ముందుకు వెళ్ళలేడు ఉభయ భ్రష్టుడు ప్రవాహానికి కొట్టుకుపోయి ఆకుల దగ్గరికి వెళ్తాడు కాబట్టి అలా ఉండకూడదు సో వీడు యోగ మార్గంలో యోగం అంటాడు అభ్యాసము వైరాగ్యము అని ఆ వైరాగ్యంలో మనస్సు నినపడదు పైకి వైరాగ్యం ఉంటాడు వైరాగ్యంలో మనస్సు నిలపడదు ధ్యానము అంతే అంటే అంతఃకరణ శుద్ధి చాలలేదన్నమాట పోనీ చాలకపోతే ఇంకొంచెం ప్రయత్నం చేస్తే సరిపడుతుంది కదా ఆ ప్రయత్నం చేయడు అదే కదా ఏదో సమస్య ఉండాలి కదా అసలు భ్రష్టు అయ్యాడంటే జారిపోవడం భ్రష్టుడు ఏదో తిట్టు అనుకున్నారు భ్రంశ అంటే జారిపోవటం సో భ్రష్టుడు జారిపోయాడు అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అర్థం సో అలాగా అప్రయత్నలా అని మా చిన్నప్పుడు ఒకసారి కొబ్బరి చెట్టు బొండవం బొండం కొబ్బరి చెట్టు బొండం కోసమే ఎక్కమని ఎవరో ప్రోత్సాహం చేశాడు ఒక అతన్ని మా మిత్రుడిని అంటే నాకు ఎక్కడ జాతకాదంటే ఏముందిరా ఆ తువ్వాలు ఉంది కదా దాన్ని అలా కట్టుకుని ఎక్కడే అని ప్రోత్సాహం చేశాడు ప్రోత్సాహం చేస్తే పైగా ఏమని చెప్పాడు నువ్వు అక్కడ దాకా వెళ్ళిపోతే బొండాలు వస్తాయి చక్కగా నాలుగు బొండ బొండ ఇల్ల తిక్కితే ఊడి వచ్చేస్తుంది అది నాలుగు బొండాలు కింద మనం చక్కగా కట్ చేసుకుని తినచ్చు అని అతన్ని నేను బాగా గుర్తున్నాడు బాగా వీడు ప్రోత్సాహం చేస్తే అతను మొత్తానికి ఎక్కాడు సరైన ఎక్కి ఇంకా నా వల్ల కాదట్టాడు కాదిర వెళ్ళడాంటే ఇంకా వెళ్ళడంతే నాకు ఓపిక లేదని కిందకి వచ్చి జారిపోయాడు ఈ స్లిప్పుడు ఆ స్లిప్ అవడంలో షర్ట్ తో సహా షర్ట్ కూడా చిరిగిపోయింది ఆ లోపల వక్షస్థలం అంతా ఆ గాయం వచ్చేసింది రక్తం మంట అయిపోయింది వ్యసం ఇప్పుడు వాడు ఏమిటి సంపాదించిన ఉభయ భ్రష్డు జారిపోయాడు కదా అంతకు కొబ్బరి లేదు కానీ కులాసలే ఉన్నాడు కొబ్బరి పోయే పోనీ కొబ్బరి దొరికి చిన్న గాయం తగ్గిందంటే ఫోన్ ఏదో సర్దుబాటు చేసుకోవచ్చు పోనీ గాయానికి తగ్గు కొబ్బరి దొరికింది కొబ్బరి దొరకలేదు అలాగే ఉంది కాయ అక్కడ అది ఇక కలపడేది దొరికిస్తే చేతికి రాలేదు చుట్టుపక్కల వాళ్ళందరూ కులాసాగా ఉల్లాసంగా బాగానే ఉన్నారు వీడు మాత్రం మనతోటి దుఃఖపడుతున్నాడు దీన్ని జారిపోయే పరిస్థితి అలా ఉంటుంది అంటే ఆ ప్రయత్నం సరిపడలేదన్నమాట అలా అయితే ఏమైపోతుంది మరి అంటే యోగ మార్గే అప్రయత్న వాన్ ఆ యోగ మార్గం యోగ మార్గం అంటే పైకి ఎక్కడ ఆ యోగ మార్గంలో అప్రయత్న వాను ఈ మౌంటనీరింగ్ ఎప్పుడైనా చూసారా వాళ్ళు పైకి ఎక్కుతూ ఉంటారు సగం ఎక్కిన తర్వాత ఇంక నా వల్ల కాదంటే కూడా పైకి వెళ్ళిపోవడం హెలికాప్టర్లో తీసుకెళ్లాలన్నా కూడా వీడి పైకి వెళ్ళాలి అక్కడ ఎడ్జ్ మీద కూర్చుంటే హెలికాప్టర్ అక్కడికి ఎలా వెళ్తుంది పైకి వెళ్ళాలి షుడ్ గో అలాగంటి దృష్టాంతాన్ని మనస్సులో పెట్టుకుని ప్రశ్న ప్రశ్న టైంలో మీరు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఆన్సర్ ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ఈవేళ అవ్వకపోవచ్చు రేపు క్లాస్కి తప్పకుండా రండి ఈవేళ రేపు మూడు రోజులు మానేయకండి లేకపోతే ఈ ప్రశ్న మనస్సులో ఉండిపోయి మీకు వేదాంతాన్ని గురించి యోగాన్ని గురించి ఒక రాంగ్ సంస్కారం వస్తుంది రాంగ్ సంస్కారం రావడం కాకుండా ఇది ఎక్కడ పట్టుకొచ్చా అంటే తత్వదానంద గారు చెప్పారని కూడా మీరు నాకు సర్టిఫికేట్ కూడా ఒకటిస్తారు కాబట్టి అలా చేయకూడదు సో యోగ మార్గే అప్రయత్నవాన్ శ్రద్ధ ఉంది శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధి ఆచేత శ్రద్ధ అయితే ఉంది శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి అని ఒక స్టాండర్డ్ మీనింగ్ అని ఎక్కడే ఎక్కడెక్కడ శ్రద్ధ అని వచ్చినా భాష్యకారులు ఆస్తిక్య బుద్ధి అంటారు అంటే ఏంటి ఆత్మా బ్రహ్మ ఆత్మ గురించి చెప్తున్నారో అంటే ఆత్మే బ్రహ్మ అది వేదాంతంలో చెప్పేది అటువంటి ఆత్మా అస్థి ఓతో హై అస్థి ముందు ఆ ఉండాలి అది శ్రద్ధ అంటే మాకు తెలుసున్న ఆత్మ ఏమిటి అయోగ్యుడు అల్పుడు దుఃఖి సుఖి భయం గలవాడు సంసారి సుఖీ దుఃఖి ఇవిగా మనకి మనకు అనుభవంలో ఉన్న ఆత్మది కానీ శాస్త్రం చెప్పే ఆత్మ ఏమిటి ఏ ఆత్మ ఆనంద స్వరూపము అజము అమరము సో జరామరణ రహితము సుఖ దుఃఖములకు అతీతమైనది ఆకలి దికులకు సాక్షాత్తు బ్రహ్మయే బ్రహ్మ దేవుడే అని చెప్తోంది ఆత్మ ఇప్పుడు మన అనుభవంలో ఉన్న ఆత్మ ఏమో ఇది మిథ్య అని అని తెలుసుకోవాలి ఈ ఆత్మని చూసారా ఈ శాస్త్రం చేత చెప్పబడి ఆత్మ అది అనుభవంలో లేదుగా ఉంటే ఆత్మ ఆత్మండమే కానీ అనుభవంలో లేదు అది ఉన్నట్ట లేనట్ట అని వీడు అన్నాడంటే వాడికి శ్రద్ధ లేదని అర్థం శాస్త్రంలో శ్రద్ధ ఉండాలి కదండీ శ్రద్ధ ఉండాలి విశ్వాసం కాదు శ్రద్ధ అంటే ఏమిటి వీడు కొంచెం ఆ మార్గంలో వైరాగ్యము యోగము చేస్తూ ఉంటే ఎప్పుడైతే సంసారం మీద విరక్తి కొంత దృఢమై ఆత్మజ్ఞాన నిష్టలో ఆ ధ్యానంలో నిష్టలో ఉంటాడో వాడికి తనలోనే ఒక చక్కని పరివర్తన అనుభవానికి వస్తుంది శాంతి సుఖము అనుభవానికి ఒక ఇన్సైట్ అనుభవానికి అప్పుడు ఆ శ్రద్ధ కన్ఫర్మ్ అయిపోయిందనమాట దాన్ని శ్రద్ధ అంటారు అంటే మీరు దేన్ని స్వీకరించారో అది మీకు అనుభవానికి వచ్చేస్తుంది దాన్ని శ్రద్ధ అంటారు విశ్వాసం అలా కాదు విశ్వాసం అంత సమాచారం అంత వేరే ఉంటుంది స్వర్గము ఉన్నది స్వర్గం కోసం యజ్ఞం చేసి కూర్చుంటారు యజ్ఞం చేసి కూర్చున్న తర్వాత వీడికి స్వర్గం ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడుందంటే దా అది విశ్వాసానికి సంబంధించిన విషయం నేను యజ్ఞం చేసేసాను నాకు స్వర్గం వస్తుంది అంటే అలా కూర్చోవడమే అంతేగాని ఏ స్వర్గం చేసిన పదేళ్లకి కన్ఫర్మేషను అదేమి ఉండదు అలాగ యజ్ఞం చేసిన పదేళ్లకి కన్ఫర్మేషన్ అలాగే ఉండదు మరణించిన తర్వాత కన్ఫర్మేషను అవుతుంది అని ఎలా చెప్తా ఉండే అంచేతనే అలా చెప్పకూడదు విశ్వాసము కేటగిరీలో పారేస్తాం కాబట్టి ఇక్కడ శ్రద్ధ అస్థి ఏమిటి అస్తి బ్రహ్మాత్మ అస్థి ఏ ఆత్మ అది ఆ ఈశ్వరుడే ఆత్మ రూపంగా నా హృదయమునందు ఉన్నాడు అటువంటి ఆస్తిక్య బుద్ధి అది వీడికి ఉంది అది ఉండబట్టే యోగంలోకి వచ్చాడు కానీ ప్రయత్నం చాలేదు నాకేతనే ఏదడం మొదలెట్టాడు కానీ ప్రయత్నం చాలక మధ్యలో వెళ్ళాక హి గేవ్ అప్పుడు ఏమవుతుంది అవతల ఒడ్డుకు చేరలేకపోతాడు యోగాతో అంతకాలే చలితం మానసం మనహ చలిత మానస భ్రష్ట స్మృతి ఈ లోపల అంతకాలం వచ్చింది అంతకాలమైనా కనీసం ఓంకార ధ్యానము ఏదో ఒకటి నిలబడితే సరిపడుతుంది కదా సరిపడుతుంది అంతకాలంలో నిలబడినా కూడా సరిపడుతుంది ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పి స్థిత్వాస్యామంతకాలైతే బ్రహ్మ నిర్వాణ మృత్యతి ఈ యోగస్థితి నీకు అంతకాలంలో అంతకాలము అంటే మరణించే సమయంలో నీకు ఆ సమ్యగ్ దర్శనము అప్పుడు దొరికినా నువ్వు ముక్తుడు అయిపోతావు అని చెప్పారు అంతకాలంలో ఎవరి బతుకుండగా నిలబడని మనస్సు అంతకాలంలో అసలే నిలబడదు ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవయవాలన్నీ పాటవంతో ఉన్నప్పుడు లభించని ఆత్మ జ్ఞానము రోగం వచ్చిన తర్వాత లభిస్తుందా అలా అసలే లభించదు రోగం వచ్చిన తర్వాత అంతా ఖాళీ అయ్యి మొత్తం ఇరవై నాలుగు గంటలకు ఫ్రీ టైం ఉంది కాబట్టి అప్పుడు ఈ జ్ఞానం వచ్చేస్తుందా రాదు సో ఫ్రీ ఫ్రీ టైము ఓపిక్గా ఉన్నప్పుడే చేసుకోవాలి తప్ప మనసం ఎక్కిన తర్వాత వేదాంతం వింటాను అప్పుడు వింటాను మీ సిడీలు నేను రోగం వచ్చినప్పుడు వింటానంటే రోగం వచ్చినప్పుడు వినగలుగుతారా అలా వర్కౌట్ కాదు కాబట్టి మరణ సమయంలో మనస్సు చలితం అయిపోతుంది చలనం అది చంచలంగా ఉంది మరీ ఉంటుంది మరణ సమయంలో అప్పుడు యోగం అభ్యాసం చేయబోతే అది తక్కువని జారిపోతుంది సో బతుకున్నప్పుడు మనస్సు నిల నిలబడలేదు అది మరణించే ముందు అసలు నిలబడదు భ్రష్ట స్మృతి స్మృతి అంటే నిజ నిధిధ్యాసన రూపా స్మృతి నిధిధ్యాస ఆత్మనిష్టకే స్మృతి అని పేరు ఆ స్మృతి నుంచి జారిపోయాడు కొబ్బరి చెట్టు బరబరా జారిపోయినట్టుగా దాని నుంచి జారిపోయాడు భ్రష్టుడైనాడు అనే ఒక పదాన్ని మొట్టమొదటిసారిగా భవిష్యత్ గారులు ఇంట్రొడ్యూస్ చేశారు ఎందుకంటే తర్వాత శ్లోకంలో అర్జునుడు అనబోతున్నాడు ఆ మాట భ్రష్టు అంటే ఏదో తిట్టు అనుకోవద్దు మీరు మామూలుగా తెలుగులో వరి భ్రష్టు అని ఈ సినిమాల్లోనో అక్కడ అలాంటి తిట్టులో ఏమైనా పదాలు మీరు విని ఇదేదో తిట్టు అని మీరు అనుకుంటే పొరపాటు అది తిట్టేమీ కాదు భ్రష్టుడు అంటే ఇప్పుడు కొబ్బరి చెట్టు నుంచి జారిపోయిన వాడిని అయ్యో నువ్వు భ్రష్డు అయ్యేవి అంటే వాడు ఏమనుకుంటాడు అసలే నేను దెబ్బతగిలి బాధపడుతుంటే నన్ను వీడు తిడుతున్నాడు అనుకుంటాడు తిట్టడం కాదు అది అది తిట్టు కాదు అది జారిపోయినవాడు అని అర్థం భ్రంశ అనే ధాతువు నుంచి ఆ సున్న పోయి ఆ షకారం షకారం అయ్యి ఏవేవో అయ్యి భ్రష్ట అవుతుంది అంటే జారిపోయినవాడు ఈ భ్రష్టు గురించి చాలా చర్చింది ఇక్కడ చూద్దాము సో భ్రష్ట స్మృతి ఆత్మ స్మృతి అంటే నిధిధ్యాసనము లేక ఆత్మనిష్ట దాని నుంచి వీడు జారిపోయాడు జారిపోతే ఏమైందండి ఆ యోగ ఫలము మోక్షము దొరకలేదు అదే అంటున్నారు నేను కొబ్బరి చేతి దృష్టి దృష్టాంతం మంచి దృష్టాంతం ఫలం దొరకలేదని అన్ అంతా అన్నింటికి సరిపడుతుంది అది సహా అప్రాప్త్యోగ సంసిద్ధి యోగఫలం సమ్యక్ దర్శనం యోగ సంసిద్ధిని పొందలేకపోయినాడు యోగ సంసిద్ధి అంటే యోగమునకు ఫలమైన సమ్యక్ దర్శనము అంటే మీరు కనుక వైరాగ్యాన్ని బాగా దృఢంగా పెట్టుకుని వైరాగ్యం ఉండాలి వైరాగ్యం లేనివాడిని అసలు క్లాసులోకి రాని ఒకడు ఆ తలుపు దగ్గర ఒకరిని నిలబెట్టాలి వైరాగ్య మేట పట్టుకుని నిలబెట్టాలి వాళ్ళని వచ్చి క్లాసుకు వస్తానున్న వాడికల్లా ఆ మీటర్ పెట్టి ఆ వైరాగ్యం కొలవాలి కొలిచి వాడు ఆ వైరాగ్యం ఒక మార్క్ పెట్టాలి ఆ మార్కు దాకా వైరాగ్యం ఉందంటే లోపల గుజలిపెట్టాలి లేకపోతే పో నువ్వు అసలు క్లాసు అలాగేదైనా ఒక వ్యవస్థ చేయాలి లేకపోతే ఈ వేదాంతాన్ని ఇదంతా కూడా ఇది ఒక ఫ్యాషన్ కింద తయారవుతుంది మనకు సమాజంలో కనపడుతుంది అలాగా ఆ వికృతి వికృతి అంటే డిస్కార్షన్ ఇది వేదాంతము కాదు అదేమో గృహ కాదు ఇది యోగము కాదు భోగము కాదు ఏదో అంతా గడబిడ సమాచారం కింద ఉంటుంది దీనికి అంతకీ కారణం ఏంటంటే వైరాగ్యం లేకపోవడం చేత ఎప్పుడైతే వాడికి వైరాగ్యం అంటే ఏంటంటే జగత్తు మీద వీడు ఆధారపడ్డం అది వైరాగ్యం ఉంటాయి తన యొక్క ఇన్నర్ ఇన్నర్ హ్యాపీనెస్కి జగత్తు మీద ఆధారపడ్డం జగత్ ఏదో ఉంటుంది అదేదో నడుస్తూ ఉంటుంది ఆ మార్కెట్లో ఉన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే నేనేదో అయిపోతాను అనే ఆ పిచ్చిలో వీడు ఉన్నాడు మార్కెట్లో ఉన్న తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమేమో ఏ వీడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు గత యాభై ఏళ్ల నుంచి మొత్తం మార్కెట్లో కనపడ్డ ప్రతీది కొంపలోకి పెడుతున్నాడు ఏమైంది ఏమీ కాలేదు అలాగే అసంతోషంతో వీడు ఉండిపోయి ఇంట్లో వాళ్ళు మరీ అసంతోషంతో వాళ్ళకి సంతోషం కలగదు అలాగే నడుస్తూ ఈ చిల్లు చిల్లు చిల్లు గంప చిల్లు గంప పెట్టి నీళ్లు తోడిపోతుంటే ఏమిటవుతుంది అది నిండుతుందండి అది నిండదు ఈ సత్యాన్ని గ్రహించి మినిమలిస్టిక్ యాటిట్యూడ్లోకి వచ్చేయాలి సంసారం నుంచి మనకి లభించాల్సింది పొందాల్సింది ఏమీ లేదు